హరి ఓ శ్రీగురుభ్యో నమ బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వతీతం గగనసదృశం తమదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ సాక్షి భూ త్రిగుణరం సద్గురు నమా నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సాం ప్రధాన కతృభ్యో వంశ ఋషిభ్యో మోరుభ్యర్వప్లవర ప్రజ్ఞన ప్రత్యో బ్రహ్మైవస్ అహంపనాథరీత సశివసామధ్యమా అస్మాచార్యపర్య వందేగరంపరా పరిహితీ గు గణపతి ప్రార్థనమైన తర్వాత సరస్వతీదేవి ప్రార్థన పుస్తకమారంభింపు చు ప్రస్తు పద్మచరాణి పాణి హస్తమునకు వాక్కునకు వేయను వందజిల్కు వాగ్జరితనై మనసందే పల్కు అనిశము మడిలోన ఆనందరూపమీ ఇనుమడింప యుక్తి నిగురుతేయు మనన మందడి జ్ఞప్తి లో గుడి మానితంబని జలియనుక్కుచు తని విధీచును తత్పరం గుణాకం వై మధురవాణి అనువంద జల్కు తానై మనసందే పల్కు అనువంధ చిల్కు వాగ్జరి తానై మనసందే పల్కు అనేది ఆవృద్ధి చెందినటువంటి మగుటం భాగవతంలో కూడా బొమ్మరపోతనామాజుడు శారదాదేవి యొక్క ప్రార్థనని శారద నీరేందుళ మహారేన రజతాజల కాణీశ కుంద మంద సితామర సామర వాహిని సుభాకారనుకు నిన్ను మరిగా అనగనన్నడుగలుగుదు భారతీ अटा मदिगा भारती वक्सुदाश्रवंति एवरना सर वेदात तत्व रसयाल चाली अंटे अवबोध तो मेगल अच्छे वग्झरी ववाहम वार्जी प्रवेश प्रवाहम वार प्रवहित मदिगाड़ू भारती ఇక్కడ కూడా వాగ్జరితానై మనసందే పలుకు ఆ దివ్యావేశంతో పలికేడు ఇంక నీ పలికెడివాడు రామభద్ర ఉన్నట నీ పలికిన భావహారం అగునట పలికెద భాగవతం పలికిడిది భాగవతం పలికెద వేరుండుగా అధ పలుకగనేలా పలికెడివాడు రామభద్ర बरी मनसैते अला दिव्यावेशबोध स्थित की चरत आ दिव्यत्म आग्धरी उठा आ, आ शब्द संपुटीकरण आीजाक्षर संयुक्त मैं वागरी ऐरपड़ी आ प्रवाह वेगन तो वेट वग्धरी ఆశ్రయించినటువంటి వారిని ఉద్ధరిస్తూ ఉత్తరణం ఉత్తమమైన స్థితికి తరింప చేస్తూ ఉత్క్రామ్య అంటాం అంటే జాగ్రత్తగా హంసవాహిని అయినటువంటి ఆ సరస్వతీదేవి పరమహంస స్థితిని పొందింపజేయగలిగేటటువంటి అనుగ్రహం ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దైవం అందుకని మహానుభావులందరూ కూడా వాగ్దేవత అయినటువంటి ఆ శారదాదేవిని స్థుతిస్తారు ఏ గ్రంథానికైనా ఆరంభంలో వాగ్దేవతాస్తుతి కారణం ఏమిటంటే ఉదాహరణ వాయు ప్రభావం చేత మాత్రమే మానవుడు మాట్లాడగలరు వాంగ్ నియమము వాక్ సంయమనము వాక్తపస్సు కలిగినటువంటి వారు మాత్రమే వాక్సిద్ధిని పొందగలుగుతారు అట్టి వాక్సిద్ధి కలిగినటువంటి వారు వాక్శుద్ధి కలిగినటువంటి వారు నివ్య జ్ఞానాన్ని తత్వజ్ఞానాన్ని వ్యక్తీకరించడానికి పనికొస్తారు అయితే స్వానుభవ ప్రమాణంతో చెప్పగలిగేటటువంటి వారు కొద్దిమంది ఉంటారు మహర్షులలో కూడా అలా తక్కువ మందిన అందరు మహర్షులు ఉపనిషత్తులు బోధించడానికి కానీ ప్రశ్నించడానికి కానీ ఉపయుక్తం కాలేరు వారి వారి సాధనా బలం మేరకు వారు ధరించడానికి మాత్రమే ఉపయుక్తమైనటువంటి వారు వేదాంత బోధలో ఒక తరగతి అది వేదాంత బోధలో ప్రశ్నించి గురువు యొక్క రూపాన్ని పొందేటటువంటి ఆ బోధను అందుకునేటటువంటి సాధికారత కలిగినటువంటి వారు మరొక తరగతి బోధించగలిగే సామర్థ్యం కలిగిన వారు ఇంకో తరగతి బోధించే సామర్థ్యం కలిగి ఉండి విద్ధ సవికల్ప సమాజనించి నుంచి నిర్వికల్ప సమాధినిష్ట కలిగి ఉండి అట్టి నిర్వికల్ప సమాధినిష్ట నుంచి సూచన చేసేటటువంటి మహానుభావులు మరో తరగతి ఇలా అనేక తరగతులతో మనకి ఋషులు కనబడతారు అయితే ప్రస్తుతం ఈ పద్యానికి సంబంధించినంతవరకు పుస్తకమారంభింపు చూ ప్రస్తుతి పురాతనమైనది ఎంత పురాతనం అంటే సృష్టి ఆది నుంచి మొదటి మొదటి ప్రథమహంసలనం ఏర్పడినప్పటి నుంచి వాగ్దేవత అది పద్మజరాణి పుస్తకపాణిం తలచద హస్తమునకు వాక్కునకు వేయను వంద జిల్కు వాగ్ధరితానై మనసందే పలుపు కాబట్టి ఆ పద్మజరాణిని మానవుడిలో కూడా మూలాధార పద్మం నుంచి సహస్రార పద్మం వరకు అనేక పద్మాలున్నాయి ఈ పద్మాలన్నింటిలో కూడా సుసున్నానాడికి సరస్వతీదేవి అని పేరు అది జ్ఞానశక్తి స్వరూపిణి ఈ ఎడా పింగళలు ఇచ్చాక్రియాశక్తులు కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే త్రివేణి సంగమంలో అంతర్వాహిని అయినటువంటి సరస్వతీదేవి నాడి అలా అంతర్ సుషున్నా నాడిలో ఉన్నటువంటి చైతన్య ప్రవాహమునకు హంసాని అట్టి చైతన్య ప్రవాహము ఎవరి అధీనంలో ఉంటుందో ఆ దేవత సరస్వతి కాబట్టి వాక్తానై మనసు అందే పలుకున్నాం కాబట్టి నేను లోపలంతా బాగున్నానండి బయటికి మాత్రమే కటువుగా మాట్లాడతానండి అనేవాళ్ళు అది సరైన విధానం కాదనమాట లోపల మనసు ఎలా ఉంటే బయట వాక్ కూడా అలాగే అవుతుంది కాబట్టి మనసుని పలికేటటువంటి మనసుని వాక్కుగా మలచేటటువంటి ఏ శక్తి కలదు ఆవిడ వాగ్దేవత కాబట్టి ఈ జాగ్రత్తగా ఈ మొదటి మకటంతో ముడిపడినటువంటి అంశాలని సాధకుడు అర్థం చేసుకుంటాడు ఎందుకని సాధకులైనటువంటి వారు తప్పక వాంగ్ నియమాన్ని కలిగి ఉండాలి వాక్శుద్ధిని కలిగి ఉండాలి వాక్సిద్ధిని కలిగి ఉండాలి వాక్ తపస్సు కలిగి ఉండాలి ఇనుమడింప ఇప్పుడు రెండవ పే భాగాన్ని చూద్దాం అనిశం మదిలోన ఆనందరూపమై అనిశం అనిశం అంటే పగలు రాత్రి భేదం లేకుండా అవస్థాత్రే భేదం లేకుండా మదిలోన ఆనందరూపమై అంటే ఆనందమయ కోశ ఆవర్తితమైనటువంటి కారణసహితమైనటువంటి విషయావృత్తి చెందేటటువంటి ఆనందం కాదనమాట ఇది కారణ రహిత ఆనందం ఈ ఆనందం సాక్షిత్వంతో ముడిపడి ఉంటుంది అట్టి సాక్షిత్వంతో ఉన్నటువంటి ఆనందరూపము వాగ్దేవత ఇనుమడింప యుక్తి నిగురొత్త జేయును ఎవరైతే ఈ సాక్షిత్వ స్థితిలో నిలకడ కలిగి ఉంటారో వాళ్ళలో ఒక శక్తి ఇనుమడిస్తుంది ప్రతిబింబిస్తుంది లేక కొత్తగా తెలివి వస్తుంది నూతనమైనటువంటి చైతన్యం నూతనమైనటువంటి వికాసం నూతనమైన వివేకం నూతనమైన అవగాహన సామర్థ్యం కలుగుతుంది అది ఇనుమడించడం అంటే అటువంటి ఇనుమడింప యుక్తి నిగురొద్ద చేయి ఒక నైపుణ్యం యుక్తి అంటే ఒక స్ఫురణ స్ఫూర్తి ఆ స్థితికి చేరతాడు అవబోధ అనేటటువంటిది స్ఫురణ స్ఫూర్తి తనయందు తనకే ఆ స్ఫురణ కలుగుతుంది ఆ స్ఫూర్తి కలుగుతుంది కాబట్టి సాధకులందరూ శిష్యులు అవ్వాలి అంటే తప్పక ఈ స్ఫురణ స్పూర్తి కలిగి ఉన్నటువంటి అవబోధ స్థితికి ఎదగాలన్నమాట అలా ఎదిగినటువంటి వాళ్ళే బ్రహ్మజ్ఞానానికి అధికారిత్వాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు మననమంది విజ్ఞప్తిలో గురి అంటే श्रवणमन निधिध्यास वर के उथम तरगति साधक अंत प्राथमिक मैंने वापसी साधनलो साधक अचल सिद्धांत जन्मराहित्या संबंध जन्म। परात परम परात्परम निर्णय सामर्थ्य प्राथमिक विद्यल पूर्ति प्राथमिकमें साधनल दाटाली अंकनी ఏ జ్ఞప్తి యొక్క ప్రభావం చేత ఏ జ్ఞానం యొక్క ప్రభావం చేత మననశీలత సాధకుడిలో బలపడుతుందో దానికి దాని లక్ష్యానికి లోగురి మనను యొక్క లక్ష్యం ఏమిటి అని మనం ప్రశ్నించుకోవాలి ఏది మననం చేస్తామో అదే అవుతాం యద్భావం తద్భవతి అన్న సూత్రంలో ఏది మననం చేస్తే ఏ దేనిని స్మరిస్తే అదే అవుతాడు కాబట్టి గుణత్రయ సంయోజనమంతా కూడా మననశీలతలో ముడిగడి ఉంటుంది ఈ మననశీలత గుణత్రయ సంయోజనం దాటినటువంటి వారికి గుణాతీతులైనటువంటి వారికి ఈ మననంతో పని ఎందుకంటే వీళ్ళు మనసు అనేటటువంటి దాటి ఉంటారు కాబట్టి జ్ఞాత కుటస్థుడు అన్నటువంటి స్థానంలో నిలకడ చెంది ఐక్యతా సిద్ధిని కలిగి అవబోధ స్థితిలో ఉంటారు కాబట్టి అటువంటి అవబోధ అనేటటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు మననశీలత యొక్క లక్ష్యాన్ని అందుకున్నటువంటి వారు అట్టి అవబోధకి కూడా మరల ఒక లక్ష్యం ఉంది లో గురి మానితంబని తెలియ అసలైన లక్ష్యం సరి లక్ష్యం నిజమైన లక్ష్యం సత్యం మానితము అంటే అర్థం అది తెలియ తని విదీర్చును తత్పరం ఉన పరతత్వం ఎవరికైతే ఈ అవబోధ కలిగినటువంటి సాధికారత కలిగినటువంటి వారు ఉంటారు ఈ అవబోధ యొక్క లక్ష్యం తత్పరత్వం పరతత్వ లక్షణం పరతత్వ ల పరతత్వం లక్ష్యం తత్పరం వున తానకం మధురవాణి తానకం మధురవాణి మధురవాణి అంటే సరస్వతి ఇక్కడి నుంచి జ్ఞానశక్తి కేవల జ్ఞానంగా మారిపోతుంది తానకం వై అంటే అర్థం అది కైవల్య మార్గంలోకి ప్రవేశిస్తుంది తురియం అన్నటువంటి వాళ్ళు అనుభూతి పొందినటువంటి వారు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కైవల్య మార్గమైనటువంటి తురియాతీతాన్ని లక్ష్యంగా స్వీకరిస్తారు ఇటువంటి కైవల్య మార్గంలోకి ఈ జ్ఞానశక్తి దారితీస్తుంది అనువంద జిల్కు వాగ్జరి తానై మన సంధే పల్కు ఈ రీతిగా మాట్లాడటం అనే మథనం క్షీరసాగర మథనం ఎంత విశేషమైన మథనమో మాట్లాడటం కూడా అంతే విశేషమైనటువంటి మథనం ధ్యాని మాట్లాడాలి అంటే అంత మథనం జరిగితే గానీ ఆ జ్ఞానాన్ని వ్యక్తీకరించలేడు ఆ దివ్యత్వం ఆ తత్వజ్ఞానం ఆ జ్ఞాని ద్వారా ప్రవహిస్తేనే ఆ స్ఫూర్తిలో ఆ స్థితిలో ఆ నిర్ణయ స్థితిలో ఉంటేనే అతను సూచనగా వ్యక్తీకరించగలుగుతున్నాడు అయితే అదంతా అతని ప్రజ్ఞ కాదు ఆ వాగ్దేవత అయినటువంటి సరస్వతీదేవి యొక్క ప్రజ్ఞ సరస్వతీదేవి ఆవిడ ఆ జ్ఞాని నుంచి ఆ జ్ఞానికి తన పని ముట్టుగా చేసుకొని సరువులకు జ్ఞానప్రబోధాన్ని అందించేటటువంటి సేవకు దైవీ ప్రణాళికలో ఆ జ్ఞానిని వినియోగపరుస్తుంది కాబట్టి యాజ్ఞావల్కుడు అంటాడు మానవుడు తరించగలిగేటటువంటి అవకాశం ఏమిటి అని అడుగుతారు వాక్కు ద్వారా తరించవచ్చు వాక్కు అగ్నితత్వానికి సంబంధించినటువంటి ఉదాహరణ ఉదానవాయు సంబంధించి అంటే సర్వేంద్రియాణం శరప్రధానం వాగ్భవ కూటం మొత్తం అంతా కూడా ఈ ఉదాహరణ వాయువు ఉంటుంది ఎవరైతే దీన్ని స్వాధీనం చేసుకుంటారో వాళ్ళు ఆజ్ఞాచక్రం నుంచి సహస్రార చక్రానికి సహస్ర నుంచి బ్రహ్మరంధ్రానికి హంసను తీసుకుని పోగలిగి నిలపగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాం కానీ వాగ్జరి తానయ్యి ఆ ప్రవాహ వేగంతో వచ్చేటటువంటి గంగానది సురలోక గంగ హరి పాదోద్భవ గంగ ఎట్లా దిగి వచ్చిందో అలా జ్ఞానగంగా ప్రవాహం వాగ్జరి తానయ్యి మనసందే పల్కు ఆ జ్ఞాని యొక్క మనసుని అని ముట్టుగా చేసుకుని వ్యక్తీకరించబడుతుంది వాణిం హరిహరనుతీర్వాణి సర్వార్ధదాయి తన నిజ హృద్రాణి సుస్వరవీణా పాణింపి అంత పరిచర్య చేతున్ హరిక్షి సంస్మరణము పరిపూర్ణ నిర్గుణ భావమింపొందెడు నిరతిలోన ముక్తి నిజము నినుడివెద తరముగా నిధి తత్వగోప్యము తరం బున తెలుబూనిధి కరతలామల కంబుగాకృతి కడలు కొనగిని అలినీలవేణికి పరిచర్యచేతు హరిక్షి సంస్మరణము చేతు ఈ పద్యంలో పునరావృత్తి చెందినటువంటి ఒకటం పరిచర్య చేతున్ హరిక్షి సంస్మరణము చేతు పరిచర్య ఉపచారం మానవులందరూ సాధారణంగా అత్రోచితమైనటువంటి ధర్మం చేత ప్రవర్తిస్తు ఉంటారు అయితే దైవాన్ని భావన చేసి చేసినప్పుడు ఉపచారం గురుగా భావించి చేసినప్పుడు పరిచర్య అవుతుంది ఇది చాలా ముఖ్యమైనటువంటి భావనలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి భేదం ఈశ్వరుడుగా భావించి చేస్తేనేమో ఉపచారం అదే గురువుగా భావించి చేస్తే పరిచర్య శిష్యుడు ధరించాలి అంటే చతుర్ధ శుశ్రూషలు చేయాలి చేయాలి అంటే తప్పక పరిచర్య చేయాలి పరిచర్య అంటే అనుగమించాలి గురువుని శిష్యుడు మానసికంగా అనుగమించాలి అనుగమిస్తే గురువు చెప్పకుండానే గురువు మనసులో ఏమనుకుంటున్నాడో ఎలా అనుభూతి చెందుతున్నాడో గ్రహించగలిగేటటువంటి సామర్థ్యం వస్తుంది తద్వారా గురువు యొక్క హృదయంలో స్థానాన్ని పొందగలుగుతాడు భార్య భర్తను అనుగమించాలి అట్లా అనుగమించినప్పుడు ఆ హృదయంలో ఎటువంటి స్థితిని అనుభవిస్తున్నాడో చెప్పకనే తెలుసుకోగలుగుతాడు అందుకని ప్రాజాపత్య ధర్మంలో శరీరాలు వేరైనా ఒకటే మనసు అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఒకటే మనసు కాదు ఒకటే హృదయం అన్నారు పెద్దలు అంటే మనసు అన్నప్పుడు త్రిగుణాత్మకంగా ప్రకృతి ధర్మంగా పనిచేస్తుంది హృదయం అన్నప్పుడు గుణాతీతంగా పనిచేస్తుంది కాబట్టి భార్యాభర్తలు ఇరువురు సాక్షిత్వ ధర్మంతో గనక జీవనాన్ని కొనసాగించినట్లయితే ఇరువురు ఆ హృదయస్థానంలో ఐక్యతా సిద్ధిని పొంది వాగ్రూపంలో వ్యక్తం చేయవలసిన అవసరం లేకుండానే అర్థం చేసుకోగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటాం అందుకని వైవా కాలంలో అలా అనుగమించినటువంటి పతి పత్నులు వాళ్ళని స్ఫురణకు తీసుకొస్తారు లగ్నాష్ట కాలంలో అంటే త్రిమూర్తులను అలాగే సప్తఋషులను అలాగే ఎవరెవరైతే ఈ గృహస్థాశ్రమం ద్వారా ధరించినటువంటి వారు ఉన్నారో వారందరినీ లగ్నాష్టకాలలో స్ఫురింపజేస్తారు వాళ్ళందరి స్ఫురణతో జీవించమని వేదవీధుల యొక్క ఉపదేశం ఆదేశం అలా ఎవరైతే సాక్షిత్వ ధర్మంతో జీవిస్తారో వాళ్ళు అంతరంగాన్ని ఎరువగలుగుతారు స్థితిని తెలుసుకోగలుగుతారు వాదములకు వివాదములకు తావు లేకుండా జీవిస్తా అలా జీవించటం చాలా ముఖ్యమైనటువంటి పరిచర్య కాబట్టి గురు శిష్యుల మధ్య ఎలా ఉండాలయ్యా అంటే సంవాదం ఉండాలి కానీ వివాదం ఉండకూడదు వాదం అసలు ఉండకూడదు వివాదం అసలే ఉండకూడదు ఎందుకని వాదన వేదన కొరకే ఎప్పుడూ వాదన వేదనతోనే ముగుస్తుంది తద్వారా తెలిసి తెలియబడేది ఉండదు అందుచేత సంవాద రూపంలో అయితే మాత్రమే జ్ఞానాన్ని పొందగలుగుతాం అటువంటి పరిచర్య చేయాలి ఎవరైతే సహజ నిర్వికల్ప సమాధినిష్ఠులై ఉండి జీవన్ముక్తులై ఉండి దేశికులై ఉన్నటువంటి వారు ఆ గురువుని తన పరిచర్య ద్వారా మేలుకొలపాలి అతనిలో జ్ఞానస్వరూపాన్ని మేల్కొలుతాయి భౌతికంగా ఉన్నటువంటి సప్తధాతు నిర్మిత శరీరంతో అక్కడే పెద్ద పని లేదు అది నిమిత్తమాత్రం కాబట్టి సశరీరి అయి ఉన్నటువంటి దేశిగుడు లభించటం జన్మాంతర సుకృతం కాలారిసములైనటువంటి గురులు లభించటం శతజన్మాంతర సుకృతమని శంకర భగవత్పాదులు అంటారు అటువంటి అశరీర గురువులకు దేశికులకు పరిచర్య చేయటం ద్వారా మేలుకొలపడం ద్వారా యోగ నిద్రాపరవశుడై ఉన్నటువంటి మహావిష్ణువుని ఆండా తల్లి మేల్కొలిపింది ఆ మేలుకొల్పిన విధాన్ని పాశురములలో చెప్పింది తిరుప్పావై ఆ తిరుప్పావైని ధనుర్మాసంలో అందరూ పారా పారణ స్మరణ చేస్తా అలా దైవాన్ని మేలుకొలపడానికి ఎట్లా ప్రయత్నం చేసిందో ఆవిడ అట్లా గురువుని మేలుకొలిపే పరిచర్య చేయమంటున్నాడు పరిచర్య చేతున్ హరిక్షి సంస్మరణము చేతున్ సంస్మరణ స్మరణ అంటేనే అప్రయత్నంగా నిద్రలో కూడా గాఢ నిద్రావస్థలో కూడా కలిగేటటువంటి జపానికి స్మరణ అని పేరు సంస్మరణ అంటే తురియం హంసను దాటడానికి ఏ స్మరణ పనికి అది సంస్మరణ కాబట్టి చాలా విశేషమైనటువంటి సాధన ఇది మామూలు సాధన కాదు సాధనగా చెప్పే సాధన సహజమైనటువంటి వాళ్ళకు మాత్రమే ఇది సాధ్యము అలా హంసస్థితిని దాటించగలిగేటటువంటి సంస్మరణను చేస్తాను ఆ సాధన చేస్తాను అంటున్నాడు వాణిన్ హరిహరనుత గీర్వాణి సర్వాధదాయి తన నిజ హృద్రాణి సుస్వర వీణాపాణిన్ అంత హరిచర్య చేతున్ హరిక్షి సంస్మరణము చేతున్ ఇది మొదటి భాగం ఇందులో అందరికీ తెలిసినటువంటి శరణాగతి భావం ఉంది వాణిన్ వాగ్దేవత హరిహరనుత గీర్వాణి త్రిమూర్తులు స్థుతించినటువంటి గీర్వాణి గీర్వాణము అంటే సాహిత్య సంస్కృతి స్వర సంగీత నృత్య ఇత్యాది లలిత కళలన్నిటికీ కూడా ఆధారం అయినటువంటి దైవం గీర్వాణి లలిత కళలన్నీ వాగ్దేవత యొక్క సరస్వతి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఏ లలిత కళలు ప్రాప్తించినవి అంటే అతడు సరస్వతీదేవి కృపను పొందినటువంటి సర్వార్ధదాయి తన నిజ హృద్రాణి చాలామంది తన జీవితంలో ఈ లలిత కళలను పోషించుకునేటటువంటి ప్రయత్నం తక్కువగా చేస్తారు అంటే ఇవి భుక్తి విద్యలుగా పెద్దగా పనికిరవు వీటినే భుక్తి విద్యలుగా చేసుకున్నటువంటి వారు కూడా ఉండవచ్చు కానీ వారిలో గుణధర్మం మారిపోతుంది రజగుణధర్మం ప్రవేశించేస్తుంది అందుకే హరిభక్తి లేనటువంటి సంగీత విద్య ప్రయోజనశీలం కాదంటాడు త్యాగరాజు భుక్తి విద్యగా ఉపయోగపడేది హృదయాన్ని ఆనందింపజేయలేదు రససిద్ధిని పొందింపజేయలేదు అందువల్ల చాలామంది లలిత కళలను ఏదో కొద్దిపాటి ప్రయత్నం మేరకు నేర్చుకున్నప్పటికీ వాటిని పెద్దగా పోషింపు పో పోషింపచేయరు తమ జీవితానికి ఆధారభూతంగా మలుచుకో తమ హృదయానందానికి అది ఆధారభూతమని తెలుసుకోలేదు అలా తెలుసుకోగలగడం కూడా సుకృతమే అందువల్ల తన నిజ హృద్రాణి ఈ మాట దగ్గర చెప్పవలసి వస్తుంది తన నిజ హృద్రాణి తన మానవుడు తన హృదయంలో ఒక దేవతకి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది ఆ దేవత హృద్రాణి సరస్వతి ఆ హృదయస్థానంలో రాణిగా వెలుగు ఉండేటటువంటి శక్తి కలిగినటువంటి దేవత మన శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి భౌతికంగా చూసినా కూడా ఆ అవయవాన్ని శబ్దం చేయవు హృదయం మాత్రమే శబ్దం చేస్తుంది లయబద్ధంగా శబ్దం చేస్తుంది లబ్ధ లబ్ధ నిజానికి లబ్డ్డబ్ కాదు అది చెప్పడం కోసమని శబ్ద రూపంలో అలా చెప్తున్నాం కానీ నిజానికి మన హృదయం మన హృదయం తప్ప మిగిలిన ఏ అవయవాలు శబ్దసంగతమై లేవు అందుకని ఆవిడ హృద్రాణి భౌతికంగా చూసినా కూడా ఎక్కడెక్కడ శబ్దం ఉంటే అక్కడక్కడ వాగ్దేవత ఎక్కడెక్కడ శబ్ద స్పర్శ ఎక్కడెక్కడ శబ్ద ప్రతీతి ఎక్కడెక్కడ శబ్దం యొక్క ప్రభావం ఉంటుందో అక్కడక్కడలా సరస్వతీ దేవత నెలకొని ఉంది మన వాగ్భవ కూటంలో స్వయముగా నలిక లేకపోతే మాట్లాడలేము కాబట్టి ఆమె ఆ వాగ్ రూపంలో వాగ్భవ కూటంలో ఉన్నాడు అకారం నుంచి క్షకారం వరకు ఉన్నటువంటి సకల బీజాక్షర సంపుటీకరణం అంతా ఆ వాగ్దేవత యొక్క అనుగ్రహమే అటువంటి హృద్రాణి సుస్వర వీణా పాణి కొంతమంది మాట్లాడితే వీణారవము వలె ఉంటుంది కొంతమంది మాట్లాడితే ఢమఢమధ్వనుల ఢక్క వలె ఉంటుంది కొంతమంది మాట్లాడితే సుస్వర సంగీతం వలె ఉంటుంది అయితే కొంతమంది మాట్లాడితే కఠోరమైనటువంటి స్వరం కలిగినటువంటి శబ్దములు వెలువరుస్తూ వాగ్భవటం అందరికీ ఒకటి కానీ మనసులో ఉన్న గుణధర్మం హృదయంలో ప్రవర్తించేటటువంటి జ్ఞానం స్వరూప జ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు సుస్వర వీణాపాణి ఎలా ఉందో ఆవిడ యొక్క నిజానికి ఒక దశలో అంటారు బ్రహ్మగారు సరైన సృష్టి చేయడానికి కారణం ఈవిడే అంటారు అంటే జ్ఞానశక్తి కదా ఈవిడ ఆయన సృష్టి చేసేటప్పుడు ఈవిడ వీణారావం కచ్చపి అనేటటువంటి వీణారావాన్ని చేస్తూ ఉంటాం ఆ కఛపి అంటే సంకల్పశక్తి ఆ సంకల్పశక్తిని ప్రచోదనం చేసేటటువంటి జ్ఞానశక్తి ఇచ్చాశక్తి ప్రేరణ లేకపోతే సృష్టి చేయలేడు బ్రహ్మగారు కాబట్టి ఇచ్చాశక్తి ప్రేరణ పొందాలన్నా జ్ఞానశక్తి సహాయం కావాలి జ్ఞానం లేకపోతే ఇచ్ఛరావు ఆ రకమైన జ్ఞానమే లేకపోతే సర్వజ్ఞత్వమే లేకపోతే సృష్టికి సంబంధించిన జ్ఞానం బ్రహ్మగారిలో లేకపోతే సృష్టి చేయలేదు అందువల్ల బ్రహ్మగారి యొక్క దివ్వాగ్రే వసతే సరస్వతి ఆవిడ స్థానం అది ఆ వాగ్భవట స్థానం అంతా ఆవిడదే అటువంటి సుస్వర వీణాపాణి మది నిలిపి అంత మానవులందరూ తమ మనసు నిండా తమ హృదయము నిండా మది అంటే రెండు అర్థాలు ఉన్నాయి మనసని హృదయమని ఈ రెండు అర్థాలని గుర్తుపెట్టుకోవాలి వ్యవహారంలో మనసుగా ఉన్నది అంతరంగంలో హృదయంగా ఉన్నది ఒకదానికి రెండు స్థితులు ఉన్నాయన్నమాట సాక్షిత్వాన్ని పొందాలి అనుకున్నప్పుడు స్థానంగా ఉంది అదే వ్యవహారశీలమై ఉన్నప్పుడు మనసుగా హృదయస్థానం వైపు తిరిగినప్పుడు అప్పుడు మనసష్టాని ఇంద్రియాన్ని ఇంద్రియాలన్నీ లోపలికి తీసుకోబడతాయి తీసుకొని జ్ఞాతస్థానంలో కలిసిపోతుంది పుటస్థ స్థానంలో కలిసిపోతుంది అప్పుడు నివృత్తి మార్గంలో ఉంటుంది అది వ్యవహారశీలమైనప్పుడు గుణత్రయ సంయోజనంతో మనసుగా వ్యవహరిస్తుంది ఒకే శక్తి ఒకే చైతన్య కాబట్టి జాగ్రత్తగా ఈ ఈ విధానాన్ని అర్థం చేసుకోమంటున్నారు మది నిలిపి అంత పరిచర్యచేతు హరిణాక్షి సంస్మరణము చేతున్ హరిక్షి హరిణము అంటే లేడీ శబ్ద ప్రభావం చేత ప్రభావితం అయ్యేటటువంటి జంతువు ఏదైనా ఉందయ్యా అంటే అది లేడీ ఒక లేడీని వశపరచుకోవాలి అంటే వేణునాదంతో వశపరచుకోవచ్చు శిశుర్వ్య పశుర్వ్యతి వ్యక్తిగాన రసంభణి అనే సూత్రం అందరికీ తెలిసిందే అంటే శబ్దం ఒక సరళ సరళీ స్వరముల చేత లేక స్వరయుక్తంగా లయయుక్తంగా చేయబడినటువంటి సంగీతానికి లోబడిని జీవులు ఉండవు కాబట్టి శబ్ద ప్రయోగం మీద ఎంతో కృషి చేసినటువంటి మహర్షులు ఎంతోమంది ఉన్నారు వీళ్ళందరూ ప్రకృతి మీద శబ్ద ప్రభావం ఎంత ఉంటుందో పరిశోధనలు చేశారు తద్వారా అనేక మంత్రతంత్రశాస్త్ర ప్రయోగాలు శబ్దప్రయోగాలు శంఖధ్వని ప్రయోగాలు ఘంటానాథ ప్రయోగాలు భేరీభాంకృతుల యొక్క ప్రయోగాలు ఇవన్నీ అనేక రకాలైన శాస్త్రం ఇదంతా స్వరశాస్త్రమని శబ్దశాస్త్రమని అనేక రకాలైన శాస్త్రాలుగా ఉన్నాయి సరే ఇక్కడ సంగతి ఏమిటంటే హరిణాక్షి అని సంబోధించారు సరస్వతి శబ్ద ప్రభావం చేత ఏ శబ్ద ప్రభావం వాగ్భవ కూటంలో నుంచి ఉత్పన్నమవుతుందో అది వాగ్దేవతను ప్రసన్నం చేసుకునేటట్లుగా ఉండాలి ఆవిడ హరిణాక్షి భయంకరమైనటువంటి గర్జనలతో కూడిన శబ్దం అయిన పడితే పారిపోతుంది లేడీ సాత్వికానికి లేడీ గుర్తు సాత్వికానికి గుర్తు శారదాదేవి సాత్వికానికి గుర్తు సరస్వతిదేవి అందుకని ఆవిడంతా ధవళ వస్త్రధారిణి అక్షమాల ధారిణి అకారం క్షకారం వరకు ఉన్నటువంటి అక్షరములనన్నింటినీ శ్వాసతకు శ్వాసకు ప్రాణశక్తిని అందించేటటువంటి హంసస్వరూపిణి అటువంటి అక్షమాలాధారిణి ధవళ వస్త్రధారిణి సకల ధవళములు ఈ సృష్టి ఎందు ధవళం అనే వర్ణం ఎక్కడెక్కడైతే ఉందో అందులో అన్ని వర్ణాలు కలిసిపోయి ఉంటాయి అన్ని వర్ణాలు కలిస్తే ధవళం ఏ వర్ణము లేకపోతే చీకటి నల్లనిది గౌరవర్ణం కాబట్టి మనం ధవళ వర్ణాన్ని ఉపాసిస్తాము గౌరవ వర్ణాన్ని ఉపాసిస్తాము అన్ని వర్ణాలు కలిసిపోయినటువంటి సర్వవశంకరి అయినటువంటి జ్ఞానప్రదాయనైనటువంటి సరస్వతీదేవిని ఇక్కడ హరిణాక్షి అని సంబోధిస్తున్నాడు ఇక రెండవ భాగం పరిపూర్ణ నిర్గుణ భావమింపుందెడు నిరతిలో నముక్తి నిజమూ నినుడివెండి నేను గురువు గారిని దర్శించడం వలన ఈయనే నా గురువు అని ఎడ తెలుస్తుంది ఇది ఒక పెద్ద చిక్కుముడి పెద్దలు అనేక రకాలైన సూచనలు చేశారు ఎక్కడైతే నీ ప్రయత్నం లేకుండా నీ మనసు తనంతటా తానుగా కట్టుబడిపోతుందో ఆ స్థానంలో నీ గురు స్థానమైంది అని భగవాన్ చెప్పారు ఇంకొక పద్ధతి ఉంది ఎక్కడైతే శారదాదేవి యొక్క అనుగ్రహం లభిస్తుందో శారదాదేవి యొక్క దర్శనం కలుగుతుందో ఆ వీణా పాణి ఆ సరస్వతీదేవి యొక్క దర్శనం లభిస్తుందో అంటే ఆ దర్శనం ఎలా ఉండాలి అంటే అవస్థాత్రయంలో చెదిరిపోని దర్శనమై ఉండాలి ఏ స్థానంలో అయితే ఎవరి ప్రభావం చేతఐతే ఎవరి దర్శనం వలన ఈ శారదాదేవి యొక్క దర్శనం కలుగుతుందో అదే నీ గురుస్థానమై ఉన్నది అని కూడా పెద్దలు చెప్తారు కాబట్టి గురువు నిర్ణయించుకునేటప్పుడు ఇది ఒక సూచన పరిపూర్ణ నిర్గుణ భావీంపొందెడు నిరతిలోనముక్తి అటువంటి జ్ఞానప్రదాయనైనటువంటి సరస్వతీదేవిని ఏమడగాలయ్యా ఆవిడ దర్శనం పొందేవు ఏం అడగాలి ఆవిడ జ్ఞానశక్తితో ఏదైనా ఇవ్వగలుగుతుంది ముల్లోకములలో జ్ఞానశక్తికి లోబడిందంటూ ఏదీ లేదు కానీ ముల్లోకములను అడిగితే ఐహికమవుతుంది పారమార్థికమవు ఈ మూడు లోకాలలో ఉన్నటువంటి వ్యవహార సంగతమైనదంతా ఐహికమే పరిపూర్ణ నిర్గుణ భావమును ఇంపొందజేయమని పొందేటట్లుగా చేయమని అడగాలి పరిపూర్ణ భావము కైవల్య మార్గం నిర్గుణ భావం అందులో పరిపూర్ణ నిర్గుణ భావము ఇంపొందెడు నిరతిలోన ముక్తి నిజముని ని నుడివెద నిజంగా నిత్యముక్త స్థితి ఎందు ఉండి తుర్యాతీతంలో ఉండి ప్రబోధ చెప్పేటటువంటి దానికి ప్రబోధ అని అట్టి తుర్యాతీత స్థితిలో ఉండి నుడివెద वग्देवता अग्रहत म चला कष्ट गाढ़्रे कष्टे गाढ़्र के अवतल तुरी तुरी अवतल तुरी असल गाढ़्रे वागे कर्मेद्रीय पड़पोनाई ज्ञाने पड़पोनाई दूँ व्यक्तिक वील कावल ఎవరైనా నేను నిద్రాస్థితిలో ఎలా ఉన్నావు అంటే బయటకు వచ్చి చెప్పాల్సిందే మెలకులోకి వచ్చి చెప్పాల్సిందే అట్లాగే సమాధి యొక్క అనుభవ స్థితిని చెప్పాలి అంటే సమాధి స్థితిలో ఉండి చెప్పలేడు మళ్ళీ బయటకు వచ్చి చెప్పాల్సిందే మరి మనసు అనే అవధిలోపల ఉన్నటువంటి ఇలాంటి స్థితిని చెప్పడానికే కష్టమైతే సృష్టి సృష్టి కవతల పరం పరాని కవతల పరాత్పరం అట్టి పరాత్పరమునకు సంబంధించినటువంటిది పరిపూర్ణ నిర్గుణ భావం పరిపూర్ణ నిర్గుణ భావాన్ని వాగురూపంలో చెప్పడం చాలా చాలా చాలా చాలా కష్టతరమైనటువంటి కళాతీత స్థితిలో ఉండి కాలమునకు దిగువ సంకల్పాతీత స్థితిలో ఉండి సంకల్పానికి దిగువ శూన్యాతీత స్థితిలో ఉండి శూన్యానికి దిగువ దిగి వచ్చి చెప్పాలి దిగి రాకుండా చెప్పాలి నిజముని నుడివేద తరముగా నిది తత్వగోప్యము తరముగా అని తరించడానికి వీలు కాదు అదేదో ఈ ఒడ్డు ఆ ఒడ్డు అని చెప్పేటట్టుగా దేవుడు దేవుడు లేదా జీవుడు బ్రహ్మము ఇలా రెండు ఒడ్లు కింద చెప్పి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని యువతల నుంచి అవతలకి తరణానికి సంబంధించిన తారకానికి సంబంధించినటువంటి పద్ధతిగా చెప్పేటటువంటి వివేచన సూత్రములు ఏవి ఈ పరిపూర్ణ నిర్గుణ భావంలో కనికిరావు ఆ వాగ్దేవత అనుగ్రహించకపోతే ఆవిడే స్వయంగా గనక పలకపోతే ఈ పరిపూర్ణ నిర్గుణ భావము అందించటం వీలు కాదు అందువల్ల ఏమంటున్నాడు తరముగానిది తత్వగోప్యము తత్వజ్ఞానానికే రహస్యమైనటువంటిది తత్వజ్ఞానమే రహస్యమంటే తత్వజ్ఞానానికే రహస్యమైనటువంటిది పరిపూర్ణ నిర్గుణ భావము తత్తరంబున తెలుపగూనిది తరంబున తత్వం తరించాలి తత్వముని పోగొట్టుకుంటే చాలదు అంటే తత్వమసి మహావాక్యార్థంలో త్వమ్ నేను తత్ అది అది నీ వైతివి అదే నీవు అది నీ వైతివి అది నువ్వే ఉన్నావురా బాబు అని చెప్పడం నిజానికి మరి తత్తరి తనే నిర్ణయాన్ని తరించాలి అలా ధరించటమే పరిపూర్ణ నిర్గుణ భావం తద్బ్రహ్మ నిర్ణయాన్ని ధరించారు కరతలామల కరతలామల చెప్పారంట అది కూడా అంటే కఠినమైన నారి నారికేళ పాకంగా చెప్పకూడదు సమా సంస్కృత సమాస భూయిష్టంగా నోరు తిరగడం పద్ధతిగా చెప్పలేదు ఎవరికైనా సులభంగా అందేటట్లుగా ఎవరైనా సులభంగా మాటలలో మాట్లాడుకునేటట్లుగా అత్యంత సులభమైన పద్ధతిలో కరతలాములకంబుగా కృతి అంటే చేతిలో ఉసిరికాయ పెడితే ఎంత స్పష్టంగా తెలియబడుతుందో బయలు అంత స్పష్టంగా తెలియబడుతుంది నిర్ణయింపబడుతుంది ఉన్నది బయలు లేనిది ఎరుక అన్న స్థితిని పొందగలుగుతున్నాడు కడలు కొన అరినీలవేణికి ఈ నీలవేణి అనే ఉపయోగ ప్రయోగంలో చాలా అంతరాధం ఇందాక చెప్పాను ఆవిడ ధవళ వర్ణంతో కలిగి ఉంటుంది ఇక్కడ నీలవేణి అంటే గౌరవ వర్ణంలో ఉండేది అంటే ఏకకాలంలో ప్రకాశ బిందువు ఏకకాలంలో విమర్శ బిందువు లేక ఏకకాలంలో ప్రకాశ బిందువు లేక చీకటి బిందువు ఈ రెండు కలిసి ఉన్నాయి అంతరిక్షంలో అందువల్ల ఇది ప్రకాశమని ఇది చీకటని విభజించడానికి వీలు లేనట్లుగా కలిసిపోయిందట ధవలవర్ణం గౌరవ వర్ణం అంటే ఇది నలుపని ఇది తెలుపని చెప్పడానికి వీలు కానట్లుగా రెండూ కలిసిపోయినాయి అలినీలవేణి అంటే అర్థం అది మన కంటిలో కన్ను పాప ఇంద్రనీలము సునీలము అనే వర్ణంలో ఉంటుంది దాని మధ్యరంధ్రంలో పరమాత్మ ప్రకాశ రూపంలో ఉన్నాయి కొండరీకాక్షుడిగా ఉన్నాయి ఆ ప్రకాశమేమో ధవళ ఈ కంటి పాప గౌరవర్ణం ఇది గౌరవర్ణంగా ఉంటేనే పనిచేస్తుంది అది ధవళ వర్ణంలో ఉంటేనే ప్రకాశం పనిచేస్తుంది ఈ రెండు కలిస్తేనే నీకు దృగ్జ్ఞానం వ్యర్థం ఈ రెండు శక్తులు కాబట్టి చాలా జాగ్రత్తగా సృష్టిని అర్థం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా సృష్టి ఆది స్థితిని అర్థం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా పురుషోత్తమ స్థితిని అర్థం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా దృక్స్థితిని అర్థం చేసుకోవాలి దృశ్యాన్ని దాటాలి ద్రష్టను దాటాలి దృక్కును దాటాలి ఈ మూడింటినీ దాటం అనేటటువంటి పరిచర్య చేస్తాను ఆ అలినీల వేణికి దృక్కుని ద్రష్టని దృశ్యాన్ని ఈ మూడింటిని దాటేటటువంటి పరిచర్య చేస్తాను హరిణాక్షి సంస్మరణము చేతు అజునిరాణి వాణిని నిటలమున చేర్చి వర్ణించెద నా వర్ణించెద వర్ణించెదను ఆ పుస్తకపాణి ఆ వీణా పుస్తకారణపాణిని వాగ్భూని పలుక పాడి మ్రొక్కెదను జగదంబను గంబులు చేతు వనర నాల్మగముల ప్రోడ తల వాళ్ళుని మదిని గల చలనముడి బియు తత్వభావము తొడునీడయ్యూని ఉత్తమత్రోవగు చెడుకణిని పాడి మృకెదను జగదంబను వేడి సుఖెదను ఏనాక్షి అజునిరాణిని వాణిని నిటలమున చేర్ణించెదను ఆ వీణా పుస్తక ధారణ పాణిని వాగ్బోని పలుక పాడి మ్రొక్కెదను జగదంబను వేడి సోకెదను పునరావృతి చెందినటువంటి మొకటం పాడి మృక్కెదను పోడి పలుక పోడేది పాడి పాడి జగదంబను వేడి సొకెదను పాడిగలిగిన మాట మాట్లాడాలట అంటే సామర్థ్యం ఉన్నటువంటి మాట ఏదైనా మాట మాట్లాడితే అయ్యింది మాట చెప్పింది మాట కాదు అయ్యింది మాట అన్నారు పెద్దలు యోగిరామ్ గురువర్యులు ఆయనకి పెద్దలు చెప్పారు అన్నమాట తల్లపల్లిలో పడమట వీధులు పెద్దలుండేవారు వారు చెప్పిన మాట నాయన అయ్యింది మాట చెప్పింది మాట కాదు అంటే అర్థమేంటంటే పెద్దలు ఎవరి దగ్గరికి అయినా వెళ్ళారు ఒక ఆయన ఒక సందర్భం గురించి చెప్పారు ఏమిటండి దీనికి వెనుకున్న విషయము అని ఒక అనుభవ నిర్ణయాన్ని చెప్పారు అన్నమాట ఏంటంటే ఇప్పుడు విషయం కాదు ఒక అరవై డెబ్భై ఏళ్ల క్రితం పడవట విధిలో వాళ్ళ సుబ్బనారాయణ గారిని మహానుభావులుడేవారు వారి వద్దకు ఒక ఆయన వెళ్ళారు వారి శిష్యుల్లో ఒక అయ్యా ఒక పెద్ద భూతం తరుముఖొస్తుంది నన్ను దాని నుంచి నేను తప్పించుకోలేకుండా ఎంతో కాలం ఎంతో సాధనలతో దాన్ని ప్రయత్నించాను ఎంతసేపు దూరంగా పెట్టగలుగుతున్నాను కానీ దాన్ని తప్పించుకోలేకపోతున్నాను అది నన్ను మింగేస్తాను నన్ను రక్షించండి అని మహానుభావుడైనటువంటి సుబ్బనారాయణ గారు గారికి పోయినారు వారు దేశికులు పూర్ణ గురువులు వారు చెప్పినంతా విని ఏం మాట్లాడలేదు అంతా వాయువేగా అన్నారు ఆయనేమో తన బాధ గురించి తన జీవితంలో ఉన్న సమస్య గురించి అనేక రీతుల ఒక గంటనరు చెప్తే ఆ గంటనరంతా విని అంతా వాయువేగా అన్నారు ఈయన చెప్పింది ఆయన విన్నారు ఈయన ఏమిటో అంతా వాయువేగా అన్నారు ఈయనన్నారు ఈయో అర్థం కాదు నాకు ఆయన స్థితిలో ఆయన ఉండిపోయారు మళ్ళీ తిరిగి వెనక్కి ఇంటికి చేరారు ఇంటికి చేరే అప్పటి వరకు మింగేస్తానాన్ని వెంటబడుతున్నటువంటి ఏ భూతమైతే ఉన్నదో అది వాయు రూపంగా కొట్టుకుపోయింది వాయువుగా మారిపోయి ఇది అయ్యింది మాట అంటే అన్నారు పెద్దలు యోగిరామ్ గురువువరియులు ఈ సంఘటన చెప్పి కాబట్టి అయ్యింది మాట పెద్దలు ఎవరైనా ఏదైనా అన్నారంటే అనటం వెనక ఇంత సామర్థ్యం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట వారిలో దివ్యత్వం వారిలో తత్వం వారిలో తత్తును తరించినటువంటి పూర్ణ గురువులు కాలాన్ని దాటినటువంటి గురువులు పూర్ణ గురువులు దేశిగురు వారి వద్ద మనం బహుజాగరూకులమై వ్యవహరి వ్యవహరించాలి వారి సామర్థ్యాన్ని మనం తక్కువ అయితే ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలాగా ఎవరితో పడితే వారు అలా సామర్థ్యాన్ని వినియోగించరు వాళ్ళకి తెలుసు ఉచితాను ఉచితములు ఎక్కడ దైవీ ప్రణాళిక వారిలో మేల్కొంటుందో అక్కడ సామర్థ్యాన్ని వాడతా అక్కడ దివ్యత్వాన్ని వాడతా అక్కడ సంకల్పశక్తిని వాడతా అప్పుడన్నీ సాధ్యమైపోతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలట పాడి మ్రొక్కెదను జగదంబను వేడి సోక్యదను జగదంబ చాలా ముఖ్యమైన శబ్దం ఇది ఈ సమస్త ప్రకృతి కూడా ఈ సమస్త జగత్తు కూడా ఆ మూలా ప్రకృతి అధీనమై ఉన్నది అట్టి మూలా ప్రకృతి అయినటువంటి అఖండ ఎరుక దేశికుని అనుగ్రహంతో ధారిస్తు కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఈ జ్ఞాన మార్గంలో కైవల్య మార్గంలో పరిణామం పొందాలి ఏనాక్షి అజునిరాణిని వాణిని నితలమునజేర్చి వర్ణించదీ పరిపూర్ణ భావజ్ఞత ఈ పరిపూర్ణ నిర్గుణ భావజ్ఞతను గురించి చెప్పాలి అంటే చెప్పేవాడు వాణిని నెటల మన చేర్చాలట అంటే శబ్దశక్తిని నెటలలో ఫాలాక్షుని త్రినేత్ర స్థానంలో నిలిపించాలి హంసను చెదరనివ్వకూడదు హంసకు పరమై ఉండాలి అదే నెటల మన అంటే అక్కడ చెప్పాలి అక్కడికంటే కిందకు దిగితే ఆ మాటల్లో ఆ పరిపూర్ణ భావగీత ఉండదు మళ్ళీ ఆవరణ అనే దాంట్లోకి దిగి వచ్చేస్తుంది హంస అనే ఆవరణకు లోబడి ఉండకూడదు అది జీవహంసలు అయి ఉండకూడదు ఈశ్వర కూడా అయి ఉండకూడదు ఈ రెండు హంసలని దాటినటువంటి పరిపూర్ణ భావం పరిపూర్ణ నిర్గుణ భావం దాన్ని అందించాలి అంటే అజుని రాణిని అజుడు అంటే పుట్టుక లేనివాడు ఆ పుట్టుక లేని స్థితిని చెప్పాలి అంటే ఆ పుట్టుక లేని వాడికి అధీనమై ఉన్న రాణి అంటే అక్కడ అధీనమై ఉన్నది అర్థం అంతేగాని రాజు రాణి అనే భౌతిక అర్థం కాదు ఆ పుట్టుక లేని స్థితి వాడి అధీనమై ఉన్నట్టు ఎరుక వాణిని ఆ అఖండ ఎరుక శబ్దం ఆ పుట్టుక లేని స్థితిలో మౌనం నిశ్శబ్దం నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే అక్షరం బ్రహ్మ ఇది శబ్ద బ్రహ్మ ఆ నిశ్శబ్ద బ్రహ్మమైనటువంటి అజుడు స్థితిలో ఈ శబ్ద బ్రహ్మమైనటువంటి వాణి స్వాధీనమై ఉంది ఉన్నటువంటి వాణిని హంసని శబ్దబ్రహ్మాన్ని నిటలమున చేర్చి అక్కడ నిలిపి ఉంచి వర్ణించద ఇప్పుడు బోధిస్తున్నాడు పరిపూర్ణ నిర్గుణ భావాన్ని ఆ వీణా పుస్తక ధారణ పాణిని వాగ్బూని పలుక పాడి మ్రొక్కదూడి మామూలు అర్థంలో చూస్తే వాచ్యార్థంగా వేణని పుస్తకమును ధరించినటువంటి చేతులలో ధరించినటువంటి వాక్కును కూనినటువంటి పలుకులను శబ్దాలను నాదమును పాడి మ్రొక్కెదన్ నాదోపాసన అంటాం ఈ నాదోపాసన అంటే సరస్వతి ఉపాసన అని అర్థం హంసతత్వాన్ని ఎరిగేటటువంటి నాదోపాసన చేయాలి ఆ భ్రామరీ శక్తి ద్వారా హంసని గుర్తించాలి ఇప్పుడు రెండవ భావాన్ని చూద్దాంబులు చేతు పునర నాల్మగముల ప్రోడతల పొలుపొందు రాణిని జడజాడల నామినగల చలనముడిపియు తత్వభావముతోడు నీడూని ఉత్తమత్రోవగూర్చుడు కీరవాణిని వాడి మృక్కెదను ఊడిగంబులు చేతు ఇదిట అమ్మను వేడుకోవలసినటువంటి పద్ధతి ఇదిట జగదంబను వేడుకోవలసిన పద్ధతి ఇదిట అఖండ ఎరుకైనటువంటి మూలా ప్రకృతికి ఊడిగంబులు చేయవలవు గుడిగంబులంటే సేవలు సేవ అంటే అర్థం ఏమిటంటే నిస్వార్థంగా శరణాగతితో ఆర్తితో వేడుకోవాలి తహతో వేడుకోవాలి అమ్మ కరుణాస్వరూపిణి దయాస్వరూపిణి అయితే శివజ్ఞానప్రదాయం అట్టి శివ జ్ఞానాన్ని అందుకున్నటువంటి వాళ్ళే పరిపూర్ణ నిర్గుణ భావాన్ని పొందగలుగుతారు కాబట్టి చతుర్ధ శుశ్రూషలు చేస్తానమ్మా నన్ను తరింపచేయి నన్ను దాటింపచేయి నాకు మార్గం విడిచిపెట్టు అని వేడుకోవాలి వనర నాల్మగముల ప్రోడతల వాకింగ్ల ఈశ్వరుడికి ఐదు ముఖాలు తత్పురుష అఘోర వామదేవ ఈశాన తూర్పుముఖంలో తత్పురుష్వముఖం ఒకటి అదేమో దక్షిణాంబృతం కాబట్టి తత్పురుష తత్పురుషాయ విద్మహే తన్నో రుద్ర ప్రచోదయ అని రుద్రుని ఆవాహన చేసేటప్పుడు తత్పురుషుడుగా భావిస్తాం ఇలా గాయత్రి ఇరవై అక్షరాలతో అనేక రకాల గాయత్రి ఛందస్సుతో అనుసంధానమై ఉంటుంది ఇలా చెప్పేదానికి రుద్ర గాయత్రి అని తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్ర ప్రచోదయాత్ అనేటటువంటి రుద్రమంత్రం అయితే ఈ ఐదు ముఖములు కలిగినటువంటి పంచముఖుడైనటువంటి పశుపతి పశుపతి నాథ్ నేపాల్లో ఉంది దగ్గర ఇది కూడా ముక్తి క్షేత్రమే కాశీ అంత మోక్షేత్రము కంచి కంచింత ముక్తిదాయక క్షేత్రము ఈ పశుపతి నాథుని యొక్క క్షేత్రం కూడా అంతే విశేషమైనటువంటి ఇంత విషయం ఎందుకు చెప్తున్నామంటే వనర నాల్ మొఘములప్పుడ తలవాకిండ్ల పొలుపొందు రాణిని తలవాకి ఒకటి ఉంటున్నట్టే సింహద్వారం నాలుగు మొఘములు కలిగినటువంటి బ్రహ్మగారి సింహద్వారం అంటే ఆయన ఈ దేహం అనేటటువంటి పురమునకు రెండు ద్వారాలు ఉన్నాయి ఒకటేమో వాగ్భవటంలో ఉన్నటువంటి ముఖంలో ఉన్నటువంటి నూర్ ఇది సింహద్వారం జిహ్వేంద్రియం యొక్క ద్వారము సింహద్వారం ఇక సృష్టికి ఆధారభూతమై ఉన్నటువంటి పునరుత్పత్తి ఇంద్రియమేమో వెనుక ద్వారం లేక ఉపస్థేంద్రియం లేక వాయురింద్రియం కానీ మృత్యుదేవతకు ఆధారభూతమై ఉన్నటువంటి పృథువిలో పృథివి అయినటువంటి స్థానం కూడా వెనుక ద్వారంగా చెప్పబడుతుంది అందుకని ఆ ఉపమానాన్ని వేశాడు ఇక్కడ అంటే అర్థం ఏమిటంటే ఎవరైనా ఎవరినైనా స్థుతించాలి అంటే సింహద్వారాన్నే వాడాలి వాగ్భవటంలో ఉన్నటువంటి గొప్పదైనటువంటి రెండు పనులు చేసేటటువంటి సింహద్వారాన్ని వాడాలి దివ్వేంద్రియాన్ని వాడాలి అది రసనేంద్రియము వాగింద్రియము కూడా కానీ వాగింద్రియముగానే దానికి ప్రాధాన్యత హెచ్చు రసనేంద్రియంగా వాసనాబల విశేషంతో పనిచేస్తుంది అందువలన నాల్ముఘముల ప్రోడతలవాకిండ్ల పొలు పొందు రాణిని జాడ జాడల నామదిని గల చలనముడిపి ఇంతకీ ఏమిటయ్యా అంటే ఆ బ్రహ్మము సంకల్పశక్తిని పూనుటం కదలటం సంకల్పశక్తిని పోడక పోనకపోతే ఆయన నిర్గుణం వైపు తిరిగిపోతాడు అప్పుడు పరిపూర్ణ నిర్గుణ భావం కలుగుతుంది పరబ్రహ్మనిష్టలో పరబ్రహ్మ నిర్ణయంలో ఆయన కదిలితే ఆ కదలటానికి కావలసినటువంటి వాగ్దేవతానుగ్రహం బ్రహ్మగారిలో చలన శక్తిని ప్రేరేపించేటటువంటి వీణాపాణి వీణావాదన రాణి ఆయనలో సృష్టి చేయాలి సృష్టిగా వ్యక్తీకరించబడాలి అనేటటువంటి సంకల్పశక్తి ఇచ్చాశక్తిని ప్రేరేపించేటటువంటి జ్ఞానశక్తి కలిగినటువంటి నీవు జాడజాడల నా మదిని నిగల చలనముడిపియు అనేక రీతులలో నాలో చలనములు కలుగుతున్నాయి తద్్రూపంలో త్వం రూపంలో అది తత్వభావము సర్వసమిష్టి అంతా తత్వం అందులో సర్వసమిష్టికి అధిష్టానము తత్ వ్యష్టిగాత్వం ఈ త్వము ఆ తత్వ ఎందు అంశీభూతం ఈ దేహాత్మ ఆ సర్వాత్మయందు అంశీభూతం ఆ సర్వాత్మ పరమాత్మ ఎందు అంశీభూతం ఒక విస్ఫులింగం ఒక అణువు ఒక పరమాణువు ఈ సత్యాన్ని బోధింపచేయాలను నాకు చలనభావము ఉడిపి ఉడిగేటట్లు చేసి చలనములన్నీ ఉడిగిపోతే నేను లేనివాడనని తెలుసుకోవడానికి అరక్షణం కదలికలన్నీ ఉడిగిపోతే ఉన్నది ఉన్నట్లుగా ఉన్న ఉండటానికి ఆరక్షణం చాలు కాబట్టి తోడునీడై యూని ఉత్తమత్రోవగూర్చెడు ఆ కథలనటువంటి స్థితికి నన్ను చేర్చు అది ఉత్తమ త్రోవ తోడునీడై యూని ఆధారంగా ఉండమ్మా సర్వాధార స్థితి ఎందు నిరాధారుడుగా ఉన్నటువంటి స్థితి ఏకకాలంలో పురుషోత్తముడు సర్వాధారుడుగాను నిరాధారుడుగాను ఉన్నాడు అతని గురించి తెలియజెప్పగలిగేటటువంటి బలం ఉన్నటువంటి శక్తి కీరవాణి ఇది కూడా చాలా గొప్ప ప్రయోగం కీరవాణి అట కీరవాణి అంటే కోకిల రవ దీనికి ఆ నాదశక్తి చేత ప్రభావితం అయ్యేటటువంటి పక్షిజ పక్షిజాలములో ఒకటి కోకిల ఆ కోకిల రావం హంస యొక్క క్రేంకారము ఆ క్రేంకారము కూడా కీరం అని పేరు ఆవిడ హంస యొక్క హంస వాహన ధారిణి అందుకని కీరం అని పాడి మృక్యదను జగదంబను వేడి మొక్కెదను అటువంటి సరస్వతీదేవిని ఉత్తమమైనటువంటి పరిపూర్ణ నిర్గుణ భావాన్ని పరిపూర్ణ నిర్గుణ భావాన్ని అందింపజేయమని వేడుకుంటున్నాను అనేటటువంటి నిర్ణయాన్ని అందిస్తున్నారు హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరి దమిదం ఓర్ణ ఓర్ణముద్య ఓర్ణస్ ఓర్ణమాదాయ పూర్ణమేవాసిషతే ఓ తహనా సహనోనక్ సహవీ కర తేజస్విధితమస్ మా విద్షా వై శాంతి శా శాంతి హరి ఓ శ్రీగరుభ్యో నమ